ం శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందం పరమశుభదం కలం జ్ఞానమూర్తిం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూత భావాతీత త్రిగుణరహిం సద్గురు నమాి నమో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గరుభ్యవ ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసరంభ మయా శర్యమా అస్మ్యపేపరపరా స్వరు నిజగరు పరమగరు పరమేష్ సద్గురు పరబ్రహ్మణే నమ్ హరి శ్రీగురుభ్యో నమ ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రి గురుడొక్కడు దప్ప గురునకు పరిచర్యయునొచ్చి బోధ పద్ధతి విని నన్ తిరిగిరా పద్ధతి కనినన్ పరిబోర్న మెరుగా ఏర్పరు చరు కలేక హరిని స్వప్నమున కన్నా కరీ మృగీనట్లూ తిరిగిరానీ పద్ధతి కనీన ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవరు ధాత్రిన్ గురుడొకడు తప్ప గురునకు పరిచర్యనొచ్చి बोधा पद्धति विनीन तिरी राणि पद्धति कूर्ण एर्परचर हरणि स्वप्नम कना करीमृग ई पद्धति विन तिरी राणि पद्धति कद विभजन ఈ కదార్థంలో రెండు ముఖ్యమైనటువంటి పదాలను సూచనలుగా వాడారు ఒక ఉపమానాన్ని కూడా చెప్పారు ఈ పద్ధతి వినినన్ తిరిగి పద్ధతి కనినం మనిషి తన వికాసంలో జనన నుంచి మరణం వరకు కూడా అన్నీ పునః పునః అనుభవించేటటువంటి ఆశ్రయించేటటువంటి పద్ధతిని తన జీవితంలో చేస్తూ ఉంటాడు అంటే దాన్ని పునరావృత్తి అంట ఆవృత్తి అంటే సరిపోతుంది కదా అంటే మరలా వస్తుందని శబ్దం వృత్తి ఆవృత్తి మరలా మరలా వస్తుందని అక్కడికే సరిపోతుంది పునరావృత్తి అని ఎందుకు సూపర్ ఫ్లూయస్గా వాడారంటే బలంగా వాడారనమాట అంటే అది నీకు ఉత్తర జన్మకు కూడా తిరిగి వస్తుంది అనేటటువంటి మార్మికమైనటువంటి అర్థం ఏమంటే ఉత్తర జన్మ అంటే ఏమిటి అసలు మానవుడు వందేళ్లకి ఓసారి పోతున్నాడనో వెయ్యేళ్ళకోసారి పోతున్నాడనో ఎవరు చెప్పారు అసలు ఎవడైతే భోగిగా జీవిస్తున్నాడో వాడు ప్రతిరోజు నిద్రలో పోతున్నాడు సందేహం లేకుండా పోతున్నాడు ఎందుకని వీడికి ఏ భోగము లేదు మెలకువలో వాడు ఇంద్రియాలు విషయాలతో ఏ భోగము అయితే ఆ ఇంద్రియములు లేవు ఆ విషయములు లేవు ఆ సుఖభోగము లేవు గాఢ నిద్రావస్థలో మరి ఇప్పుడు వాడు ఉన్నాడా ఆ భోగి లేడు వాడు పోయేడు కాబట్టి వీడికి నిత్య ప్రళయం ఉంది రోజు పోతాడు మళ్ళా పొద్దున్నే లేస్తునే వాడు వాడి ఇంద్రియాలు వాడి విషయాలు వాడి సుఖభోగం ఇదే స్వభావంతో మేల్కొంటాడు కొంతమందికి భోజనం మీద ఆసక్తి ఉందనుకోండి రోజు లేస్తూనే తెలుగుదలేస్తాడంటే ఇవాళ ఏం తినాలి ప్రత్యేకంగా ఆ విశేషంగా ఏదైనా తింటే కానీ వాడి అహం శాంతించదు కొంతమంది ఉన్నారనుకోండి పోట్లాడే లక్షణం ఉంటుంది స్వభావాల్లో ఎవరితోన ఆ పోట్లాడే లక్షణానికి సంబంధించిన అహం తీరేంత వరకు సంఘటన జీవితంలో ఆ రోజు ఏర్పడలేదనుకోండి వాడికి అసంతృప్తిగా ఉంటుంది తప్పక నిద్రపోయేలోపు ఆ అహం చల్లారాల్సిందే చల్లారిపోతే హాయిగా వీడు కూడా భోగే ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరైనా సరే మీరు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడితే కానీ వాడు అహం సంతృప్తిపై చంద మీరండి ఈ భూమండలం మీద అసలు మీ ఇలాంటి సాటివారు లేరండి అని అంటే కానీ ఆ రోజుకు నిద్రపడ్డదు వీడు కూడా భోగే అలాగే కొంతమంది ఎవరి చేతైనా విమర్శలపాలు అయితే కానీ వాడికి నిద్రపడ్డదు అది కూడా భోగమే ఇట్లా భోగం పలు తిరగలు ఉందనమాట ఇది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది అసలు ఈ భోగ అపేక్షయే బంధం వేరే ఇంకేం లేదు కాబట్టి ఈ భోగ అపేక్షకు సంబంధించినవన్నీ ఆవృత్తి చెందుతున్నాయి మనకి పునరావృత్తి కూడా చెందుతున్నాయి జన్మాంతర విశేషంలో కూడా వస్తున్నాయి అంటే ఎలా చెప్పగలమండి జన్మాంతర విశేషం ఈ జన్మ సంగతి కూడా తెలియడం లేదు కానీ పూర్వజన్మ వచ్చే జన్మ సంగతి ఎక్కడ చెప్తారు మీరు అంటే నీ శరీరానికి ఎవరు చెప్పారయ్యా ఈ శరీరమే మళ్ళీ పుట్టిందని చెప్పలే ఎవరు లేదు ఈ శరీరమే పూర్వజన్మలో పొందామని అసలు చెప్పలే వచ్చే జన్మ కూడా ఇదే శరీరాన్ని పొందుతామని అసలు చెప్పలే నీ స్వభావం నీ గుణర్మం చూడండి చిన్న పిల్లలు అంటే మూడు నెలలు ఆరు నెలల వయసున్న పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టామనుకోండి వాళ్ళలో ఏం తెలివితేటలు ఉన్నాయి ఏం వికాసం ఉంది వాడికి ఏం తెలుసు ఏమీ తెలియదు అయినా సరే ఒకడేమో కామంగా కూర్చుంటాడు వాడేమో పక్కన కొడతాడు ఇప్పుడు వాడిని కొట్టమని ఎవరు చెప్పారు అంటే వాడి స్వభావం చెప్తుంది వాడి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరం వాడిని ప్రేరేపిస్తుంది ప్రతిస్పందింపజేస్తుంది ब गुणाली सूक्ष्मशर में उूल शरीर में लेव काबी वाड़ निषिधकर्म चाड़ा सत्कर्म चाड़ा अनेूक्ष्मे बटी उब चिशुद्धि साधते प्रतिवाड़ू दुष्कर्म चाड़ी प्रतिवाड़ू दुरात्मे अवता लोक कल्याणा उद्देश्य మానవులు ముఖ్యంగా ఎవరిలో అయితే సూక్ష్మ శరీరం అత్యంత బలవత్తరమై సమర్థవంతమై ఉంటుందో వాళ్ళకి ఒక నిబద్ధతని కనుక ఏర్పరచకపోయినట్లయితే ఈ సృష్టి వినాశనానికి మానవుడే కారణమవుతాడు అని గ్రహించినటువంటి బ్రహ్మనిష్ఠులు మానవ జీవనం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక అనుక్రమణిగా అందించారు అది దాంట్లో లక్ష్యం ఏమిటంటే తిరిగిరాని పద్ధతి కనినం అది లక్ష్యం అంటే మార్గములు రెండు అని భగవద్గీత చెప్తుంది శుక్లకృష్ణే గతి హ్యే జగత్యాస్య ధీమహి అని ఒక సూచన చేశాడు వేదవ్యాసుడు ఏమిటయ్యా అంటే శుక్ల మార్గమని కృష్ణ మార్గమని రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో తిరిగి రాని పద్ధతి శుక్ల మార్గం ఒకటేమో తిరిగి వచ్చే పద్ధతి అది కృష్ణ మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్పాడు రెండు ఆయనే చెప్పాడు కృష్ణ మార్గము చెప్పాడు శుక్ల మార్గము చెప్పాడు ఏమంటే రెండు ఎందుకు చెప్పాలండి ఒక శుక్ల మార్గమే చెప్పచ్చు కదా అంటే అందరికీ పిహెచ్డీ చదవగలిగేంత ఓకు ఉండద్దు అంత అర్హత ఉండద్దు అంత సహనం ఉండద్దు అంత సూక్ష్మమైన బుద్ధిశక్తి ఉండద్దు అందుకని వేదాంతం ఏం చేసిందంటే ఎవరి స్థాయికి వాడు ఆచరణీయంగా ఎదగడానికి సదాచారంతో చిత్తశుద్ధిని సాధించడానికి జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి కావాల్సిన అర్హతను పొందడానికి అనేక రకాల మార్గాల్ని ఏకరూపెట్టింది ఎందుకని అంటే లోకో భిన్న రుచి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరు మానవులు ఒకే స్థాయి తెలివితేటల్ని కలిగి ఉండటం సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు జరగలేదు సృష్టి అయిపోయే లోపల కూడా జరగదు వారి వారి ప్రజ్ఞాస్థితి యొక్క వివేకాన్ని బట్టి వారి వారి తెలివితేటలు ఉంటాయి అందరి పిల్లలకి మాస్టర్ ఒకటే పాఠం చెప్పినా అందరికీ ఒకే మార్కులు రావు అందరికీ ఒకే రకమైన అభివృద్ధి రాదు అందరికీ ఒకే రకమైన విజ్ఞత రాదు నరికి ఒకే రకమైన వివేకం ఏర్పడదు కాబట్టి ఐహికమే సత్యము అనేటటువంటి వాడు భోగి పారమార్థికం ఒకటి దానిని పట్టుకుంటే ఈ ఐహికం యొక్క విలువ పెద్దగా ఆలోచించవలసిన పని లేదు అని తెలుసుకున్నవాడెవడో వాడు మాత్రమే ఈ సూక్ష్మ శరీరాన్ని బాగు చేయాలి అనుకుంటాడు ఈ గొడవలు సమస్యలు తగాదాలు వేదనలు రోదనలు అన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి అసంతృప్తులు సంతృప్తులు అన్నీ సూక్ష్మ శరీరమే ఇకపోతే మహానుభావుల దర్శనాలు యక్ష రాక్షస కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య పిశాచగణాల యొక్క దర్శనాలు వాళ్ళ ప్రభావాలు వాళ్ళ మార్గాలు వాళ్ళ ఉపాసనలు ఇవన్నీ లోపల సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఇవి కాక గ్రామదేవతలు విశేష దేవతలు అష్టదిక్పాలకులు వాళ్ళు కాక త్రిమూర్తులు వాళ్ళు కాక పంచశక్తులు పంచబ్రహ్మలు ఇట్లా దేవతాగణం కూడా కోకొలలుగా ఉంది ఇదంతా కూడా సూక్ష్మమే ఈ సూక్ష్మం ఎంతగా విస్తరించబడిపోయిందయ్యా అంటే బ్రహ్మాండం అంతా విస్తరించింది కాబట్టి జాగ్రత్తగా ఈ సూక్ష్మం యొక్క విత్తనం కారణంలో ఉంది సూక్ష్మం వృక్షమేమో విశాలంగా ఆవరించి కనబడుతుంది దాని యొక్క ఫలపుష్పాజుల రూపంలో అనుభవిస్తున్నది స్థూలం కాబట్టి శక్తి దృక్పథంతో చూస్తే శక్తి చాలా వ్యాపకంగా బ్రహ్మాండమంతా శక్తి వ్యాపకమై ఉంది ఆ శక్తి యొక్క భావరూప వ్యక్త రూపం మనసుగా కాబట్టి మానసిక శక్తిని తక్కువ అంచినవి కూడా చాలా విశేషమైనటువంటి ఆయుధం అది కానీ ఆ ఆయుధాన్ని వాడటం తెలియకపోతే లోక వినాశనాన్ని కూడా కారణమవుతుంది అందువల్ల జాగ్రత్తగా మేధావంతుడైనటువంటి బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి మానవుణ్ణి సరియైన మార్గంలో కనుక మనం తీర్చిదిద్దకపోయినట్లయితే అతడు లోక వినాశకారకమైనటువంటి రాక్షసుల వలె జీవనం సాగిస్తాడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళే పునరావృత్తి రహితం అనేటటువంటి లక్ష్యాన్ని ప్రతిపాదించారు తిరిగి పద్ధతి కనినం ఈ పద్ధతి వినినన్ తిరిగి పద్ధతి కనినం కాబట్టి గురుబోధ కూడా రెండు మార్గాల్లోనూ ఉంటుంది గురువులను చెప్పబడే వాళ్ళు కూడా కృష్ణ మార్గానికి సంబంధించిన గురువులు ఉంటారు శుక్ల మార్గానికి సంబంధించిన గురువులు ఉంటారు వాళ్ళని సద్గురువులు అంటారు వీళ్ళని సద్గురువులు అంటారు నిన్నే ఒక ఆవిడ వీడియో ఎక్కడో పెట్టారు ఆవిడ జాతక చక్రాలు వ్యవహారం అంతా చెప్తున్నారు ఆవిడ కూడా సద్గురువు అనే పిలువబడుతోంది అట్లా కృష్ణ మార్గంలో కూడా అలాంటి విధానం అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఐహికం తొంభై శాతం పారమార్థికం పది శాతం ఇది కృష్ణ మార్గ शुक्ल मार्ग लईतम पारमार्थक पद शातमे ऐहिक सामेंगे ऐहिका मन विशेषमेंगे विलविव पंचभक्ष परमा प्रसाद पट्टा ईश्वराग्रहम अदे बिदा समर्पच्चना ईश्वराग्रह अदे ప్రపంచంలో దొరికే ఫలరసాలన్నీ అభిషేకం చేసిన అదే ఫలం కేవలం తిన్నటువంటి వాడు గంగానది నీళ్లు తెచ్చి పోయడానికి చేతిలో పాత్ర లేకపోతే నోటితో పుక్కిలు పట్టి తీసుకొచ్చి ఆ శివయ్యని అభిషేకించాడు ఏమనుకోలే శివయ్య ఎంగిలి నీళ్లు నా మీద అనుకోలే ఎందుకంటే నీకు నాకు భేదం లేదనేవాడే శివయ్య నీకు నాకు భేదం ఉంది అనేవాడు జీవు నువ్వు వేరే నేను వేరే అనేవాడు జీవు నువ్వు నేను ఒకటే అనేవాడు శివుడు కాబట్టి ఈ శివత్వ స్థితిగా నీ సూక్ష్మ శరీరాన్ని నడపాలి మనలో ఎప్పుడూ కూడా విషమత్వ పద్ధతిగా ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది దానికి వేరే పని పడలేదు పచ్చిమిరపకాయ బజ్జీ వేరే జిలేబీ వేరే ఈ రెండు ఒకటెట్లా అవుతాయండి జీవితకాలం చెప్పు ఆ రెండు ఒకటే రా బాబు అంటే వినడు ఎందుకని అంటే ఐహికమైన దృష్టితో చూసాడు కాబట్టి కారం కారమే పంచదార పంచదారే బెల్లం బెల్లమే అంటాడు అల్లం అల్లమే బెల్లం బెల్లమే బాబు ఇవన్నీ పదార్థాలు కదా నాయన వీటి వెనకున్న శక్తి జోలికి వెళితే ఆ శక్తి యొక్క మూలకం జోలికి వెళితే ఆ శక్తికి అవతలున్న స్థితికి వెళ్ళి చూస్తే ఇవేమి లేవు కదా అంటే ఆ అవతలకు వెళ్ళటం కానీ ఆ అవతల వైపు చూడటం కానీ వీళ్ళకి రాదు అందువల్ల ఈ కృష్ణ మార్గంలో ఉన్న వాళ్ళకి శుక్ల మార్గం గురించి బోధించకూడదు అని ఒక నిబంధన పెట్టారు నిషేధం కాదు నిబంధన పెట్టారు అంటే మొదట కృష్ణ మార్గంలో బాగా ఎదగాలన్నమాట అతను లేకపోతే శుక్ల మార్గాన్ని అందుకోలేదు అందువల్ల కృష్ణ మార్గంలో ఏముంటాయి అంటే తాత్కాలిక ఉపశాంతులు ఉంటాయి ఏమండి మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు ఏం చేయమంటారు నాయన రుక్మిణీ కళ్యాణం నలభై రోజులు చదివించు అది ఒక ఉపశాంతి ఏమండి మా అబ్బాయికి ఆరోగ్యం సరిగా బాగోడలేదు ఓహో అయితే మీ అబ్బాయికి ఇప్పుడు ఈ దశ నడుస్తుంది ఈ గ్రహ జపాలు చేయించండి ఈ శాంతులు చేయించండి ఇవన్నీ కార్మికమైనటువంటి ధార్మికమైనటువంటి మార్మికమైనటువంటి ఈ మూడు గొడవలు కృష్ణ మార్గంలో ఉంటాయి అంటే తత్కాలవత్ ఉపశాంతి నిజానికి మాట్లాడితే ఎవరో జపం చేసే బదులు వాడు చేస్తే వాడికి ఉపయోగం ఎవరో నీ బదులు అర్చన చేసే బదులు నువ్వు అర్చన చేస్తే నీకు ఉపయోగం ఎవరో నీ బదులు అభిషేకం చేసే బదులు నువ్వు చేస్తే ఉపయోగం దాని గురించి విచారణ చేసే స్థాయికి వస్తే మరింత ఉపయోగం విచారణ చేసి ఆ దివ్యత్వానుభూతిలో నిలకడ చెందితే నీకు శివుడికి భేదం లేదు ఇది ఉత్తమమైన మార్గం మరి మన జీవిత అంతా ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉందాం ఎంతసేపు ఎక్కడికో చోటుకు వెళ్ళటం అక్కడేదో పండో పత్రం పుష్పం ఫలం తోయం పట్టుకుపోవడం పట్టుకుపోయి ఎవరికన్నా ఇవ్వడం ఆయన మన తరఫున అన్నీ చదవటం ఆ చదివిన తర్వాత ఆ నైర్మాలిని ప్రసాదంగా మనకివ్వడం మనమేదో ఆ ఈశ్వర దర్శనాన్ని పొందడం తిరిగి ఇంటికి రావడం దాంతో సంతృప్తి పడటం ఈ ప్రాథమిక విద్యా ఈ ఒకటో క్లాస్ తోనే అంతా ఉంటే మరి అప్పుడు పారమార్థిక విద్య పారమార్థిక దృక్పథము జ్ఞానమార్గము మోక్షము ముక్తి అనేటటువంటివి ఎలా అర్థమవుతాయి అవి అర్థమయ్యే వికాసం లేదు కదా కాబట్టి ఇప్పుడు అసలు గ్రహగోళ గతుల యొక్క వివరణ తెలియనటువంటి వాడికి ఏకంగా ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించిన పిహెచ్డీని చదవమన్నామనుకోండి అప్పుడు ఎలా సాధ్యం సాధ్యపడదు కదా అందుకని ఎవరిని కూడా ముక్తి అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి తిరిగి రాకపోవడం అంటే ఏమిటి అని అడగకూడదట ఎవరు చెప్పారు శంకర భగవత్పాదులు చెప్పారు ఆయన వెళ్ళి అయ్యా మోక్షం అంటే ఏమిటి ముక్తి అంటే ఏమిటి అని అడిగితే ఆయన బంధం అంటే ఏమిటి అని అడిగారు ఆయన మోక్షం అంటే ఏమిటో సమాధానం చెప్పలే ముక్తి అంటే ఏమిటో సమాధానం చెప్పలే బంధం అనగా ఏమి కోహం బంధ అని అడిగారు కాబట్టి దీనికి సరైన ఆన్సర్ చెప్పగలిగితే అప్పుడు దీనిని బట్టే ముక్తి యొక్క నిర్వచనం दीनी बे विमुक्तिर्वचन दी बटे मोक्षम यावचन एवर की ये स्थाई बंधकार बंधकार विड़मे साधन साधना साधना अंत एस्वी चीय का नी बंधकार निपच्च आडमें साधन మరి గురుకృప అంటే ఏమిటండి అంటే ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటండి అంటే వారే చెప్పారు గురుకృప ఈశ్వరానుగ్రహం అంటే నువ్వు ఏదై ఉన్నావో నీకు తెలియపరచడమే గురుకృప అంతే నీవు ఇదై ఉన్నావు అని నిర్ణయంగా చెప్తాడు ఎందుకని నేను అదై ఉన్నానని నాకు బాగా తెలుసు కాబట్టి స్వీయ అనుభూతి నిర్ణయం నీవు కూడా అదై ఉన్నావు అని నిర్ణయంగా చెప్తాడు ఎప్పుడొచ్చినా నువ్వు ఎప్పుడు వెళ్ళినా అదే నిర్ణయం చెప్తాడు నువ్వే స్థితిలో ఉన్నావో చూస్తాడు నువ్వు ఏదై ఉన్నావో ఏదై వాస్తవికమైనటువంటి స్థితిలో ఉన్నావో నీ వాస్తవ స్థితిని నీకు గుర్తు చేస్తాడు నిన్ను మేలుకొలుపుతాడు ఇది గురుకృప ఇక ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటండి ఈ లక్ష్యం దిశగా నువ్వు జీవించేటప్పుడు మధ్య మధ్యలో వచ్చే ఎత్తు పల్లాలలో యోగక్షేమం వాహామ్యహం భగవద్గీత సూటిగా చెప్పింది ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి అని అడిగడాను నేనేం చేయనయో నీకు రెండే పనులు చేస్తా పరమాత్మగా నాకు రెండు పనులు ఉన్నాయి ఏమిటది యోగక్షేమం వాహామ్యహం యోగము నీ క్షేమము ఈ రెండే పట్టించుకుంటా నేను నాకు అనవసరం ఉన్నాడు మనమేం చేస్తున్నాం యోగక్షేమాల గురించి మాత్రం చెప్పకుండా అడగకుండా మిగిలినవన్నీ అడుగుతాం అదంత కృష్ణ మార్గం నేను నేమడగనయ్యా అనేటటువంటి నిష్కామ కర్మ వస్తే శుక్ల మార్గంలో నువ్వు ప్రవేశించలేవు కామ్యక కర్మగా ఉన్నంతసేపు కూడా కర్మ ఫలితాసక్తి చేతను ప్రేరేపించబడ్డంత వరకు నీ మతి కుదరదు కాబట్టి నీ మతిని కుదర్చడానికి మతం అనే కృష్ణ మార్గం అప్పుడు నీకు ధర్మం తలకెక్కదు ఆ మతమనే మత్తు మందు చల్లితేనే నీలో ఉన్నటువంటి ఆ వైపరీత్య లక్షణాలు అనిగి ఉంటాయి అందుకని ఆ మతమనే మత్తు మందు పనిచేస్తుంది అప్పుడు అది అభిమానయుతమైనటువంటిది అహంకారయుతమైనటువంటిది బాగా బలవత్తరంగా పనిచేస్తుంది రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటిది అది అందువల్ల ఆ కృష్ణ మార్గం అంతా అట్లా నేనండి ఇవాళ పెద్ద గజమాల తెచ్చానండి ఐదు వందల కిలోల గజమాల తెచ్చాను ఈశ్వరుడికి వేయడానికి అన్నాడు ఒక ఆయన ఇప్పుడు ఈ ఐదు వందల కిలోల బరువున్న మాల ఎవరి మెడలో వేసామే అనుకోండి ఏమవుతుంది మెడ విరుగుతుంది ఏది సజీవులైన వాళ్ళ మెడ వేస్తే ఆయన ఉద్దేశం ఏమిటది ఆయన రాతి విగ్రహానికి వేయడానికి వచ్చాడు కాబట్టి ఆ రాతి విగ్రహానికి ఐదు వందల కిలోలైనా యాభై కిలోలైనా తేడా ఏమి లేదు కాబట్టి దానికి ఏం అవదు అని ఆయన అభిప్రాయం ఇప్పుడు ఆ దైవానికి అర్పించడా రాతి విగ్రహానికి అర్పించడా ఐదు కిలోల పుష్పమాల తయారు చేయించడం ద్వారా ఏర్పడిన అభిమానం అహంకారం సంతృప్తి చెందడం మీద దృష్టి పెట్టాడు కాబట్టి నిజమైన భక్తి ఏమిటి అంటే నీ వలనే ఆ దైవం ఆ దైవం వలెనే నీవు ఇలా చూసుకోవడం రావాలి చాలామందికి ఏమిటంటే అన్నం పెట్టాలి అంటే బ్రాహ్మడి కోసం వెతుకుతాడు అన్నం పెట్టడానికి బ్రాహ్మడు ఎందుకండి ఆకలి కలిగిన సరిపోడా ఆ కొన్న కూడా అమృతం నువ్వు దానం ఇవ్వడానికి ఆకలి సరిపోదా ఆకలి కలిగిన వాడు సరిపోడా అందుకని మహానుభావులు ఏం చేశారు సర్వభూత దయా పుష్పం శాంత పుష్పం చ కాబట్టి అలా ఎనిమిది దివ్య గుణాల పుష్పాలను దై దివ దైవత్వానికి పొందటానికి ఆ అర్చనలో పారమార్థిక మార్గంలో వినియోగించాలి అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం ఇలా ఎనిమిది దైవీ గుణాలని చెప్పారు ఈ ఎనిమిది దైవీ గుణాలతో మానవుడు ఎదగాలి సాత్వికమైన జీవనాన్ని జీవించాలి కళ్ళు పెళ్ళు జీవితానికి లాభం లేదు ఆవేశం ఉద్వేగం వల్ల ఏం ప్రయోజనం లేదు అదంతా కృష్ణ మార్గం అదంతా రజవగుణం తమోగుణం ఆ వృత్తి చెందుతుంది దాంట్లో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే ఒకసారి ఆవేశం వస్తే పోదు మళ్ళా మళ్ళీ వస్తూ ఒకసారి దుఃఖం వస్తే పోదు మళ్ళా మళ్ళీ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏమిటంటే తిరిగి వచ్చే పద్ధతి తిరిగి రాని పద్ధతి అంటే ఏమిటండి పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అని దీవించబడాలి అంటే నువ్వు ఆ రకమైన జ్ఞాన మార్గంలో కైవల్య మార్గంలో నడవాలి అలా జీవించాలి నీ నీ శరీర ప్రాణ మనో బుద్ధి చైతన్యాలు ఏక సూత్రం మీద ఉండాలి ఒకే సూత్రం మీద పనిచేయాలి అలా పనిచేసేట్టుగా ఎవరైతే నియమించుకోగలుగుతారో వాడు మహాత్ముడు ఎలా నియమించుకొని వాడు ఎవడైతే ఉంటాడో వాడు దురాత్ముడు శరీరం అన్యత్ మనస్ అన్యత్ వచస్ అన్యత్ దురాత్మన శరీరం ఏకం మనస్ ఏకం వచస్ ఏకం మహాత్మన అన్నార సత్యసాయి కాబట్టి మనం నిత్య జీవితంలో తప్పక ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండాలి అట్లా అయినప్పుడు మాత్రమే మనం ఎదగగలుగుతాం అలా ఎదగగలిగినప్పుడు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి తెలుసుకోవడం ఎదగడం అనేది పరిపూరకము సంపూరకము దీంట్లో ఖాళీ వస్తే అది పూరిస్తుంది దాంట్లో ఖాళీ వస్తే ఇది పూరిస్తుంది ఇలా జాగ్రత్తగా ఎరుక లేని పద్ధతిలో లేనిది ఎరుక అని నిర్ణయం అయ్యేటట్లుగా బోధన వినాలి గురుముఖత వినాలి లేకపోతే నువ్వు ఊహ చేస్తే ఎరుక గట్టిపడిపోతు దీనికి ఒక సూత్రం ఉపదేశము మీది విషయం ఊహను వనినన్ తనకు తా విక్షేపము అని పెద్దలు చెప్పారు కాబట్టి గురు గురుముఖంతా విన్నటువంటి బోధ ఏదైతే ఉంటుందో వాళ్ళకి తిరిగి రాని పద్ధతి నిర్ణయమైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎరుక ఎలా లేదో బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి బయలుస్థితి నిర్ణయమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయంతో నేను తిరిగి రాని పద్ధతిలో ప్రవేశపెడతారు పునరావృత్తి పద్ధతిగా ప్రవేశపెడతారు కాబట్టి సవగుణ ధర్మంలో ఏం లక్షణాలున్నాయి ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధమోక్ష బుద్ధి సత్వార్థ సత్యకీ కాబట్టి సత్వగుణం అంటే ఏమిటండి అన్నామనుకోండి ఇదిగో ఈ లక్షణాలతో చూసుకోవాలి ప్రవృత్తించ నివృత్తించ ఇంకా బాగా విషయాలు బలపడ్డాయి అనుకోండి అది ప్రవృత్తి అది తిరిగి వచ్చే పద్ధతి విషయాలు బలహీనపడ్డాయి అనుకోండి ఆసక్తులు నశించిపోయినాయి అనుకోండి అప్పుడు నివృత్తి అంటే అర్థం ఏమిటంటే బలహీనమైపోయి అసక్తమైపోయి నా స్థితిలో కూడా బలహీనపడ్డట్టు ఉంటాయి కానీ భౌతికంగా చేయలేడు కానీ మానసికంగా బలవంతుడయ్యే ఉంటాడు మనసులో ఆ విషయాలు పని చేస్తునే ఉంటాయి ఆ వాసనా బలం విడిచిపెట్టదు ఆ సంస్కార బలం విడిచిపెట్టదు ఆ గుణబలం విడిచిపెట్టదు కాబట్టి పునః ఈ మూడింటితో కూడిన సూక్ష్మ శరీరం ఆ రకమైనటువంటి సంగత్వ దోషాన్ని పొందుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త ప్రతి ఒక్కరూ కూడా ఏమంటే ఎలా ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే ప్రవృత్తిలో నుంచి నివృత్తి దిశకి ఎలా ఏ స్థాయి వరకు వచ్చారు ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే అకార్యే అంటే చెయ్యకుండా ఉండటం కాదు చేసి చేయకుండా ఉండటం కాబట్టి అటువంటి అకార్య స్థితిలో ఉండాలి అకర్తగా ఉండాలి భయ అభయే అన్ని భయాలు పోవాలి మృత్యు భయంతో సహా పోవాలి అలా పోవడం అనే మార్గంలో ఎంత దూరం వచ్చు బంధము క్షంచయా వేత్తి వేత్తి అన్నారు అందుకని వేత్తి అంటే బాగా తెలిసినవాడు వేత్త అంటే పూర్వము పరము రాకపోక ఆది అంతము తెలిసిన వాడెవడో వాడు విధుడు విధో అంటారు వాళ్ళని ఎవరైనా ఈయన బాగా తెలిసిన వాడే అర్థం ఏమిటి అంటే దాని యొక్క రాక పోక తెలియాలి దాని పూర్వము పరము తెలియాలి దాని ఆది అంతము తెలియాలి తెలిస్తే ఆయన విదుడు వేద విధుడు అన్నాం ఇప్పుడు వేద విధుడు అంటే ఏమిటంటే వేదం ఎలా పుట్టింది ఎలా చెప్పింది ఏం చెప్పింది ఎలా చేయమంది దాని లక్ష్యం ఏమిటి దాని అనుభవం ఏమిటి దాని నిర్ణయం ఏమిటి ఇలా తెలియాలి అలా తెలిస్తే విధుడు ఇవాళ మన సైంటిస్టులు అంటున్నామే ఈ సైంటిస్టులు అందరూ కూడా మన లెక్కలో విధులు సో ఈ రకంగా జాగ్రత్తగా మనల్ని మనం గమనిస్తూ తిరిగి రాని శుక్ల మార్గంలో మనల్ని మనం పురోభివృద్ధి చెందేట్లుగా చేసుకోవాలి అంటే తప్పక కృష్ణ మార్గంలో సాధకులు ఎవరు కృష్ణ మార్గంలో అంతా అనుసరించే వాళ్ళే ఉంటారు ఎందుకని అంటే అక్కడ కర్మఫలాపేక్ష బలంగా ఉంటుంది కాబట్టి సుఖాపేక్ష బలంగా ఉంటుంది కాబట్టి అలా తెలియ అలా తెలుసుకుంటూ పోతూ ఉంటే అది అట్లా ఊపిలోకి లాక్కుంటూ పోతూ ఉంటుంది ఇవాళ గుమ్మడకాయ దానం ఇస్తే ఆ ఫలితం వచ్చిందంట రేపు బీరకాయ దానం ఇస్తే ఈ ఫలితం వచ్చిందంట ఇట్లా సాత్వికమైనటువంటి దానము సాత్వికమైనటువంటి శ్రద్ధ సాత్వికమైన యజ్ఞము సాత్వికమైన జ్ఞానము ఈ పద్ధతిగా మారాలి ప్రయత్నించి రాజసిక తామసిక పద్ధతిని విడనాడాలి కృష్ణ మార్గాన్ని విడనాడాలి శుకల మార్గంలో జీవించాలి అంటే తప్పక సాధన చతుష్టయ సంపత్తిని శ్రవణమన నిధిధ్యాసలని అట్లే చతుర్విధ శుశ్రూషలని తప్పక ఆచరించి గురుముఖమున ఎరుక ఎలా లేదో బోధా పద్ధతిగా వినాలి అందుకని ఈ పద్ధతి విని తిరిగిరానీ పద్ధతి కనీనన్ నాకు మా శ్రీమతి గారికి ఎప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఏమిటంటే నువ్వేమో మళ్ళా పుట్టనంటుంటావు కదా ఇదిగో ఇక్కడ నువ్వు ఉన్నావు కదా ఎందుకు పుట్టవు మళ్ళా పుడతావు ఇలా ప్రతి క్షణం ఒక పరీక్ష ప్రతి అణువు ఒక పరీక్ష ప్రతి సంఘటన ఒక పరీక్షగా నా ఎదుట ఒక దర్పణ ఎప్పుడు ఒక పరమాత్మ ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు ఏర్పాటు చేశాడు ఏమిటి ఇది మనం ఇలా చేసావు ఇలా చేస్తే మళ్ళీ పడతావు నువ్వు అంటు చిన్నపిల్లవాడిని తల్లి బెదిరిస్తుంది ఇవి ఇలా అయితే అలా అవుతుంది అని అట్లా ప్రకృతి అనేటటువంటి తల్లి పరమేశ్వరుణ్ణి నీకు చూపెట్టడానికి ఏర్పడింది ఆ ప్రకృతి నీకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని స్ఫురణని ఇస్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది రే బా ఇటు బామాక ఇటు పోతే నువ్వు దారి తప్పిపోతావు ఈశ్వరుని తెలుసుకోలేవు ఆ ఈశ్వర దర్శనాన్ని పొందలేవు ఇది కృష్ణ మార్గం ఇందులో అంతా ఫలితాలతో కుట్టుమిట్టాడుతూ ఉంటావు ఫలితాలతో పాటు వేదనలు కూడా వస్తాయి ఇటు బామాక అని మనకు ఎప్పటికప్పుడు స్ఫురింప చేస్తూ ఉంటుంది అంతరాత్మరూపంలో కానీ మనం ఏం చేస్తాం ఆ విషయం చేత ఆకర్షించబడి బలంగా నాకు అదే సుఖం అంటాడు పిల్లవాళ్ళలాగా ఎప్పటికీ వీడు మూడేళ్ల పిల్లవాడే వద్దురాన పని చేయడమే వీడి పని కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనం చతుర్విధ శుశ్రూషల ద్వారా సాధన చతుష్టయ సంపత్తి ద్వారా శ్రవణ మన నిధి ధ్యాసల ద్వారా సాంఖ్యతారక అమనస్కముల ద్వారా అధిగచ్ఛతి అనే స్థితికి మనం చేరాలి అనేటటువంటి బలమైనటువంటి పద్ధతిని ఇందులో ప్రతిపాదిస్తున్నారు ఈ రూక తనకు తావిడిపోదు చెప్పేశారు నిర్ణయంగా ఈ మధ్య నా దగ్గరికి పాఠం చెప్పించుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఏవండి బుర్రబలగొట్టుకోవడం ఎందుకండి ఎప్పటికప్పుడుకి అయినప్పటికీ అవుతుందిలేండి నిదానంగా అదే దొరుకుతుందిలేండి ఇంత ప్రయత్నం అవసరం అంటారా బ్రహ్మ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందంటారా దీని ఇంత డీప్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఏదో లైట్గా తీసుకుంటే సరిపోదా ఏదో క్యాజువల్గా ఉంటే సరిపోదా ఏదో పెద్దలు చెప్పారు కదా రోజు ఓ పూజ ఓ పునస్కారం ఓ నమస్కారం ఓ ప్రసాదం ఓ తీర్థం ఓ క్షేత్రం ఓ పర్యటన ఒక తీర్థాటన చేస్తే చల్దా ఇవన్నీ నేర్చుకోవాలంటారా ఇవన్నీ చదవాలంటారా ఇంత తెలుసుకోవాలంటారా ఇదంత జ్ఞానం అన్నీ ఎప్పటికీ నేర్చుకుంటాం ఇదంతా అయ్యే పనేనా అసలు ఈ జన్మకి ఎందుకు లేండి హాయిగా తీర్థం ప్రసాదంతో సరిపెట్టుకుంటే సరిపోయేదానికి ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అనేవాళ్ళు కూడా ఉన్నారు నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే నేను అందరినీ జ్ఞానం పొందమని అందరినీ ఉత్తీర్ణులు అవ్వమని అందరినీ చేయమని ఎవరు చెప్పగలుగుతారు ఎవరికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క బంధహేతువే వాడిని నడిపిస్తుంది కాబట్టి స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారు ఎవరైనా పాఠం చెప్పమని అడిగితే అసలు నీకు పాఠం ఎందుకు కావాలని అడుగుతారు ముందు నీకు ఎందుకు కావాల్సి వచ్చింది ఈ వేదాంతంతో నీకు ఏం పని వచ్చింది నీకు ఈ ఆత్మజ్ఞానంతో ఏం పని వచ్చింది ఏం హాయిగా బాని నవ్వుగా తిని తిరుగుతున్నావు హాయిగా గంతులేస్తున్నావు హాయిగా విషయాలను అనుభవిస్తున్నావు సంసారం బాగుంది సుఖంగా ఉంది ప్రపంచం బాగుంది సుఖంగా ఉంది మరి ఇప్పుడు నీకు ఎందుకు అయ్యాయి ఆత్మ గొడవ అని అడుగుతారు మాటమాట నేను కూడా అది అడుగుతాను ఏమండి నీవెందుకు వచ్చావు ఇక్కడికి అసలు బంధహేతు ఏమిటి నీకు ఆ బంధ కారణం ఏమిటో తెలిస్తే కదా కాబట్టి శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రంలో సమాధానాలు చెప్తా ఏమండి మనిషి అన్నాక ఎప్పటికైనా ముక్తిని సాధించాలి ఎప్పటికైనా మోక్షాన్ని పొందాలి కదండి ఎప్పటికైనా ఎరుక విడిపించుకోవాలి కదండి ఎప్పటికైనా బయలు దర్శించాలి కదండి అవన్నీ శాస్త్ర పాఠం నీకేం అవసరం వచ్చింది ఎందుకు అవసరం వచ్చింది నీకు అనేది నీకు తెలియాలి తెలియటం అంటే అర్థం ఏమిటంటే రాను ఎటులో పోను ఎటులో అయినదటులో కానిదెటులో అది తెలియటువంటిది కాబట్టి స్పష్టంగా ఇందులో ఏ నిర్ణయం చెప్పారు ఇప్పుడు ఎరుక తనకు తా ఎప్పటికీ విడిపోదు ఎవరో ఒకరు ఆ సులువు తెలిసిన వాళ్ళెవరో ఆ అధిగమించిన వారెవరో ఎరుక లేని స్థితిని తెలిసిన వారెవరో బయలు నిర్ణయం అయినటువంటి వారెవరో ఆ అర్హత ఆ ఆ స్థితి ఆ పరిణతి వచ్చినప్పుడు ఆ ప్రయోగం చేస్తారు అప్పుడు అది విడిపోతుంది ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్ ఎవరికైనా నాయన ఇది మూఢత్వం నాయన ఇది భ్రాంతి నాయన ఇది భ్రమ నాయన ఇది పద్ధతి కాదు నాయన చెప్తే చెప్పిన ఊరుకోమనే రోజులు నా జీవితంలో ఇప్పటికీ నేను ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చెప్తున్నాను తెలిసిన వాళ్ళందరికీ కనపడ వాళ్ళందరికీ అధ్యా ఇది అధ్వానం రా ఇది భ్రాంతి రా ఇది భ్రమరా ఇది లేనిదిరాయన అంటే నీకేం తెలుసు అంటాడు ఇంక నీకేం తెలుసా నాకేం చెప్తాం కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇది భ్రాంతి అని చెప్తే తెలియదు ఆ భ్రాంతి చేత వాడు బాధించబడతాడే ఆ బాధించబడ్డాక చెప్పినా అప్పటికైనా తెలుసుకుంటాడో లేదో చెప్పలేము కొంతమంది ఓ జన్మకు తెలుసుకోలేకపోవచ్చు వాళ్ళకి మరో జన్మ అవసరం రావచ్చు కొంతమందికి వంద జన్మలు కూడా పట్టవచ్చు ఇదే విధంగా మనం సృష్టి ధర్మంలో చెప్పలేము కాబట్టి అందుకని పెద్దలు ఏం చెప్పారయ్యా అంటే ఎవరు ఎవరిని ఉద్ధరించలేరునైనా ఉద్ధరేది ఆత్మ ఆత్మానమాత్మానం అవసాదయేత్ ఆత్మ ఎవరు ఎవరికి బంధువులు లేరు నీ ఆత్మే నీకు బంధువు ఎవరు ఎవరికి శత్రువులు లేరునైనా నీ ఆత్మే నీకు శత్రువు ఎందుకని ఉద్ధరేది ఆత్మానాత్మానం నీవు నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా నువ్వు ఉద్ధరించబడాలి ఎవరు తెలుసుకోవాలి నువ్వే తెలుసుకోవాలి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఎవరో ఒకరి నెత్తిమీద చేపెట్టకపోతారా నాకు తెలియకపోతుందా ఎవరో ఒకరు విభూతి రక్ష రేగు పెట్టబోతారా నాకు ఉన్నబడాలని తెలియకపోతుందా ఎవరో ఒకరు శక్తిపాతాన్ని చేయకపోతారా నాకు ఉన్న పడాన తెలియకపోతుందా ఏదైనా పిడుగుపాటో మెరుపు వంటిదో వర్షమో లేకపోతే ఉత్పాతములు ఏవైనా జరగకపోతాయా ఆ అన్ని స్పాట్లో సద్యోముక్తుడు మృత్యుకాలంలో ఏకంగా ఏ పరమాచార్యో లేకపోతే ఏ మెహర్ బాబానో ఏ షిరడి సాయిబాబానో ఏ సద్గురుమూర్తో ఏ సత్యసాయిబాబానో లేకపోతే అరవిందులో భగవాన్ యథాతథ సాక్షాత్కారాన్ని ఇచ్చి నన్ను ధరింపజేయకపోతారా ఇలా జీవితమంతా ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు కనపడతారండి వాళ్ళకేం పని పడలేదా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు దైవీ ప్రణాళిక ప్రకారం పని చేయడానికి వచ్చిన వాళ్ళు అంతేగాని కనపడవాళ్ళందరినీ పిహెచ్డీ చేయించాలంటే ఎట్లా చేయిస్తాం చేయించలేదు కాబట్టి జాగ్రత్తగా గమనించి కర్మ జీవులందరూ కూడా క్రమముక్తిని ఆశ్రయించాలి ఈ సద్యోముక్తిని పట్టించుకోకూడదు ఇది మహానుభావులకి కారణ జన్మలకు సంబంధించినది సద్యోముక్తి వాళ్ళకి బాల్యం విడవ కానీ వాళ్ళకి జన్మకు కారణం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఆత్మ జ్ఞానంతో జీవిస్తారు వాళ్ళకి బంధంతో ప్రభావం ఉండదు కాబట్టి ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్ ధాత్రిన్ అంటే భూమి మీద పార్ధా అని భగవద్గీతలో వాడతారు అంటే పార్థ అంటే పృథివీ అలాగే పృథివీ సంబంధమైన వాళ్ళందరూ పార్థులే మనమందరం మట్టి మీదేగా పుట్టాము కాబట్టి మనమందరం కూడా పార్థులమే మన కదార్థాల్లో ఏమైనా ఉంటుందంటే పృథుకా అని వాడతారు ఇక్కడేమో ధాత్రిన్ అని వాడారు గురుడు ఒక్కడు గురునకు పరిచర్యనర్చి బోధా పద్ధతి విని నన్ తేల్చి చెప్పేశారు ఏమిటండి ఎప్పటికీ అసలు ఎరుక విడవదంటున్నారు ఎవరు విడిపించలేరంటున్నారు ఇలా నిరాశపడేట్టు చేశారు ఏమిటండి అనుకుంటున్నారేమో అని వెంటనే పరిష్కారం చెప్పారు ఎవడైతే గురుడొక్కడు తప్ప వాణ్ణి వీణ్ణి పట్టుకుంటే కనపడ్డ వాళ్ళందరినీ పట్టుకుంటే పని అవదయ్యా ఎవరికైతే బయలు నిర్ణయం అయిందో ఎవరైతే ఎరుక విడిచారనేటటువంటి స్థితిలో దేశికులైనటువంటి వారు ఉంటారో కాలారిసములైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పనిని చేయగలుగుతారు ఇంకా మిగిలిన వాళ్ళ వల్ల ఈ పని అయ్యే పని కాదు ఎందుకని ఆ పరిణతిని తీసుకుని రాలేదు ఆ పరిణతిని గుర్తించలేదు ఆ పరిణతిని అందించలేరు గురునకు పరిచర్యో నర్చి పరిచర్య అంటే గురువుగారి కాళ్ళు పట్టుకోవడం కాళ్ళు వత్తటం చేతులు నొక్కటం ఇంకేదైనా ఇట్లాంటి దైహికమైనటువంటి దేహా గురువుగారి దేహానికి ఉపయోగపడే పనులు చేయటం ఇది కూడా పరిచర్యే కానీ అంగశుశ్రూష కానీ నిజానికి అంగ శుశ్రూష యొక్క లక్ష్యం ఇది కాదు नी देहमुनक गुरूगारी देहमुनक भाव रूप सारूप्यता पी आय देह आये या सहज निर्विकल सामधिष्ठ स्थित उद आवर रूप में धरचाल धरी नी को गुरी की अभेद स्थित वस्तु अस शुश्रूष इध अचल पिपूर्ण राजबंधी अंगशुश्रूष మామూలుగా చెప్పామనుకోండి మామూలుగా అంటే కృష్ణ మార్గంలో కానీ లేదా ఏదైనా చెప్తే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా ఏదైనా పెద్ద ఒక నాలుగు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక స్థలమో పొలమో దానం చేసామనుకోండి ఆయనకి ఏమంటే మీ ఆశ్రమం కట్టుకోండి అని లేదో మీ ఆశ్రమ నిర్వహణకి ఇంత ధనం ఇచ్చానండి అన్న అనుకోండి ఓ ఆనందపడిపోతే అది ఒక రకమైనటువంటి శుశ్రూష్ ఇది కృష్ణ మార్గం కాబట్టి సేవలు అనేక రకాల సేవలు ఉండవచ్చు కానీ జ్ఞాన మార్గంలో పునరావృత్తి రహిత పద్ధతిలో చేసేటప్పుడు గురువు ఒకటే స్పష్టంగా చెప్తాడనమాట ఏమిటంటే మీరేమీ తేవద్దు ఒట్టి చేతులతో రండి చెప్పింది చెప్పినట్టుగా ఒట్టి చేతులతో వచ్చిన వాడు గట్టి చేతులతో వెళతాడు అంటే సరి బోధన అందుకొని వెళతాడు వాడి సందేహ రహితంగా వెళతాడు ఏమైనా పట్టుకొచ్చాడు అనుకోండి వాడి దృష్టి అంతా పట్టుకొచ్చిన టెంకాయ మీదో వంకాయ మీదో ఉంటుంది ఎంతసేపు కూడా గురువు గారు నేను తెచ్చిన వంకాయ బాగుందంటారా గురువుగారు నేను తెచ్చిన టెంకాయ బాగుందంటారా యాపిల్స్ బాగున్నాయా పోయినసారి తెచ్చాను తిన్నారా మీకోసం కష్టపడి కాశ్మీర్ యాపిల్ కాశ్మీరిని తెప్పించానండి సో ఇప్పుడు దృష్టి అంతా దేని మీద ఉంది ఆ యాపిల్ మీద ఉంది వస్తువు మీద ఉంది సుఖం మీద ఉంది మరి అప్పుడు వాడు కర్మ మార్గంలో ఉంటాడు కానీ జ్ఞాన మార్గంలోకి ఎలా వస్తాడు కాబట్టి గురువుగారికి మీరు తెచ్చే వస్తువులతో పని లేదు అలా పని ఉన్న వాళ్ళందరూ కృష్ణ మార్గానికి సంబంధించిన వాళ్ళు శుక్ల మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా అచల పరిపూర్ణ రాజయోగానికి సంబంధించినటువంటి దేశికులైనటువంటి వారు ఎవరి వద్ద నుంచి వారి చేత్తో ఏ రకమైన దక్షిణని స్వీకరించరు గురుదక్షిణ అంటే తమ వాడై మరొకరికి ఎరుకను విడిపించడమే గురుదక్షిణ దేశికులైన వాళ్ళు తమను ఆశ్రయించిన సత్యష్యుడు గురుపుత్రుడై ఎరుకను విడచి మరొకరికి గనక ఎరుక విడిపిస్తే అదే గురుదక్షిణ అంతేగాని ధన ధాన్య ఏ రకమైన వస్తు సముదాయం ఏదైనా సరే గృహీత్వా అన్నాడు అనుకోండి వాడు అచలపరిపూర్ణ రాజయోగానికి పనికిరాడు కాబట్టి గ్రంథాలు ముద్రించండి సత్సంగాలు పెట్టండి భోజనాలు పెట్టండి యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి ఎన్నైనా చేయండి అవన్నీ గురువుగారికి ఏమి పనికిరావు ఆయన ఆయనని ప్రసన్ను చేయలేము ఎలా చేయవచ్చు అంటే నీ జ్ఞానంతో చేయవచ్చు నీ జీవనంతో చేయవచ్చు కాబట్టి చాలామంది ఏమనుకుంటుంటారంటే గురువుగారికి దాహం ఎప్పుడేస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు మంచినీళ్ళ బాటిల్ పక్కన పట్టుకొని ఉందాము ఇది కూడా అంగ శుశ్రూష గురువుగారి బట్టలు మనం ఉతికి ఆరేద్దాం ఇది కూడా అంగ శుశ్రూష గురువుగారి పక్క దులిపి రెడీ చేద్దాం ఇది కూడా అంగ శుశ్రూష ఇట్లా స్థాన శుశ్రూష అంగ శుశ్రూషల దగ్గరే జీవితం అయిపోతుంది మరి భావ శుశ్రూష ఆత్మశుశ్రూష ఎప్పుడు చేస్తారు నిజానికి జ్ఞానాన్ని వసగేది భావ శుశ్రూష ఆత్మశుశ్రూష కదా మమైవాంసో జీవలోకే జీవోదేవ సనాతన అని పరమాత్మ చెప్పినట్టుగా ఆ గురువుకి నాకు అభేదం లేదనే స్థితికి వస్తేనే కదా పరమాత్మకి నాకు అభేదం లేదనే సాయుధ్య స్థితిలోనూ ఉండగలిగేది కాబట్టి సజీవ శరీరంలో ఉండి ముక్తుడయ్యేటటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించేవాడెవడో వాడు గురువు వాడు తిరిగి రాని పద్ధతి కనుట ఎట్లాగో ఎప్పటికప్పుడు నేను హెచ్చరిస్తాడు ఇలా అయితే మిగులుతుంది శేషం మిగులుతుంది సంస్కారం మిగులుతుంది వాసనా మిగులుతుంది గుణబలం మిగులుతుంది నీ అభిమానం మిగులుతోంది నీ అహంకారం మిగులుతుంది అని హెచ్చరిస్తూ ఉంటాడు నేను మంచి పని చేసినా కూడా నన్ను ప్రోత్సహించకుండా ఎట్టా అంటాడు ఆ మంచి పని వెనక అభిమానం కాబట్టి నేను చేశాను అనే కర్తృత్వాభిమానమే భోక్తృత్వాభిమానంగా ప్రకటితమవుతుంది కృతజ్ఞత అడుగుతుంది కాబట్టి ఎవరు ఏ పనులు చేసినా తిరిగి రాని పద్ధతిగా చూస్తూ ఉంటాడు అలా సరిపోతేనే స్పందిస్తాడు లేకపోతే స్పందించడు పరిపూర్ణ మెరుక ఏర్పరుచ ఎరుక లేక ఆయనకి రెండూ తెలుసు బయలు తెలుసు లేనెరుక పద్ధతి తెలుసు ఎరుక గట్టిపడిన పద్ధతి తెలుసు అది విడిపించబడిన పద్ధతి తెలుసు కాబట్టి సర్వకాలము ఒక తీరుగా ఉంటాడు సర్వకాలము బయలుస్థితి అని ఉంటాడు సర్వకాలము బట్ట బయలుగా ఉంటాడు ఇహబయలు లోబయలు బట్టబయలు పరబయలు మళ్ళీ అక్కడ కూడా స్థితి భేదంగా నాలుగుగా చెప్పబడినప్పటికీ అంతా ఒకటే నీవు నిన్ను నువ్వు పోగొట్టుకోవడానికి మార్గం చెప్పి నాహం అంటానికి నాలుగు స్థాయిలు ఉన్నాయన్నమాట నేను లేనివాడనని చెప్పడానికి ఎహబయలు లోబయ్యలు బట్టబయలు పరబయలు అని నాహం స్థిరపడేటటువంటి పద్ధతి అనమాట అలా తెలిసినటువంటి వాడెవడో అటువంటి గురువుని నువ్వు స్మరించగానే ఒక పని అవుతుందడు ఎలా తెలుస్తుంది అండి మాకు ఇట్లాగా ఈయన కాదు నాకు ఎట్లా తెలుస్తుంది ఆయన నన్ను కడ తెర్చగలడో లేదో ఎట్ట తెలుస్తుంది నాకు సరిపోయిన గురువు అవునో కాదో నాకు ఎట తెలుసండి అంటే భగవాన్ రమణులు ఇదే ఉపమానం చెప్పారు రామకృష్ణ పరమహంస ఇదే ఉపమానం చెప్పారు అరవింద మహర్షి కూడా ఇదే ఉపమానం చెప్పారు కృష్ణదేశిక ప్రభువులు కూడా ఇదే ఉపమానం చెప్పారు అందరు మహానుభావులు ఈ ఉపమానాన్నే చెప్పారు అవతార మెహర్ బాబా భగవాన్ సత్యాయి కూడా ఇదే ఉపమానం చెప్పారు కాబట్టి ఈ ఉపమానం చాలా విశేషమైన ఉపమానం ఎవరి స్వానుభవంలో వాళ్ళు తెలుసుకోవాల్సిన ఉపమానం అందుకని చివరికి చెప్తున్నాయి ఈ ఉపమానం సంగతి ఏమిటయ్యా అంటే ఏనుగు చనిపోయిందట ఉన్న పలాన ఏనుగు ఉన్నది ఉన్నట్లుగా చనిపోయింది ఎలా చనిపోయిందటంటే కళలో సింహం వచ్చిందట మృత్యు భయం వచ్చింది గుండె ఆగింది పోయింది అంతే కళలో హరి అంటే ఇక్కడ విష్ణుమూర్తి కాదు హరిని స్వప్నముగన్న కరి మగ్గినట్లవు ఈ పద్ధతి విని నన్ ఏ గురువు యొక్క స్మరణ కలగగానే నీవు విషయంలో నుంచి బయటపడతావో ఏ గురుమూర్తి యొక్క స్మరణ కలగానే నీవు బంధంలో నుంచి బయటపడతావో ఏ గురుమూర్తి యొక్క స్మరణ కలగగానే నీ అభిమానం రహితమవుతుందో ఏ గురుమూర్తి యొక్క స్మరణ కలగగానే నీకు ముక్తి సిద్ధమవుతుందో అట్టివాడు నీకు సరిపోయిన గురువు కాబట్టి అటువంటి వాడి కొరకు నువ్వు వెతకాలి అదిట మానవుడు పుట్టిన దగ్గర నుంచి పోయేలో పని చేయాలట వాడి జీవితం అంతా కూడా తగుపాటి గురువుని అన్వేషించాలట వాడు తపదు అంటే అటువంటి సింహస్వప్నమైనటువంటి గురువుని ఒక్కసారి దర్శించగానే ఆ సింహస్వప్నం కలగగానే ఈ ఎరుక వండి ఏనుగు చస్తుంది ఏం చేయక్కర్లా ఆ సింహస్వప్నం కలిగితే చాలా అంతే కరిమ్రగ్గుతుంది అంతే అక్కడ ఏమైనా చేశారా నా కర్మణాన ప్రజయా నిర్ధనేనైక త్యాగేనైక అమృతత్వ మానసు మరి ఆ కఠోపనిషత్తు వాక్యాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమండి ఏం చేస్తే నాకు మోక్షం వస్తుందండి ఏం చేసినా రాదు ఏమంటే ఎంత ధనమిస్తే వస్తుందండి ఎంత ఇచ్చినా రాదు పోనీ నాకొక ఈ భూమండలాధిపత్యం నేను ఏడు ఏడు వందల కోట్ల మంది మానవులు నా వెనుకున్నారంటే నాకు మోక్షం వస్తుంది రాదు అఖిలాండ మండలాధీషుడైనా సరే రాదు బ్రహ్మాండాధీశుడైనా రాదు నా కర్మణ నా ప్రజయా ననేనైక త్యాగేనైక అమృతత్వం మానసు త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వం వస్తుంది ఏమిటి త్యాగం అట చేజ్ఞాన నిర్మాళిన్యం అజ్ఞానమనే నిర్మాళిన్యం తీసే వదలబారేయాలట నిన్న పూజ చేసావు మర్నాడు ఉదయానికి అది నైర్మాలిన్యం తీసేయవలసిందే మరలా పునః అర్చన చేయవలసిందే ఆ నిర్మాలిన్యం ఉండగా దానిమీద ఇవాళ కొంతమంది ఏమిటంటే ఒళ్ళు బద్ధకం పెరిగిపోయి ఆ నిర్మాలిన్యం తీయరు పైగా ఇప్పుడు వైపరీత్యం ఎక్కువైపోయి బంగార పుష్పాలు వెండు పుష్పాలు వచ్చేసినాయి అవి తీసే గడిగే పని అవన్నీ అట్టాగి ఉంచి మళ్ళీ దాని మీద కుంకమేసేసి అర్చన పూర్తి చేసేస్తారు ఏం ఓ ధర్మం పాటించడం ఒక విధానాన్ని పాటించడం ఒక నిబద్ధత లేదనమాట కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ సింహస్వప్నమైనటువంటి గురువుని దర్శించగానే నీలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది అయ్యేనుగు మరణిస్తుంది ఎరుక విడిపోతుంది ఎరుక అంటే మనం చాలా లక్షణాలు చెప్పాం ఆ ఎరుక లక్షణాలన్నీ నీలో ఏ లక్షణాలు ఉన్నాయో గమనించుకో ఏ మహానుభావుని యొక్క స్ఫురణ చేత స్మరణ చేత స్మృతి చేత స్ఫురణ స్మరణ స్మృతి ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఉత్తమమైనది స్ఫురణ మధ్యమైనది స్మరణ అధమమైనది స్మృతి ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్మృతి అనేది వృత్తి అది బుద్ధిగతమైన వృత్తి చిత్తగతమైన వృత్తి నేనండి ఫలానప్పుడు ఎప్పుడో ఆ మహానుభావుని చూశానండి అంటాడు జీవితంలో వాడి వందేళ్లలో ఎప్పుడో ఓ మహానుభావుని చూస్తే వాడి మీద ఎంత ప్రభావితం అవుతుంది అనేది ముఖ్యం సరే నేనేమంటానండి ఎవరు కనపడ్డా నాకేం అభ్యంతరం లేదు కానీ ఆ దర్శనం వలన నువ్వేం పొందావు అని నువ్వేం సాధించలేకపోయావు అనుకోండి నువ్వు దేంట్లో నుంచి బయటపడలేకపోయావనుకోండి ఆయన నీకు తగుపాటి గురువు కాదు గురువు గొప్పవాడే కావచ్చు ఆయన మహానుభావుడే కావచ్చు నీకు ఉపయోగపడలేదు ఇప్పుడు మందులు షాపులో ఉన్న మందులన్నీ గొప్పవే నీకు సరిపడే మందు లేకపోతే కనపడ్డ మందులా వేసుకుంటే లాభం లేదు కాబట్టి తగుపాటి గురువుని అన్వేషించేటటువంటి పనిని తప్పక చేయాలి ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలట సింహస్వప్నాన్ని కలిగిన వాడై ఉండాలి నీకు సింహస్వప్నం వంటి వాడై ఉండాలి ఆయనని స్మరిస్తే చాలట ఆయన స్మృతి కలిగితే చాలట ఆయన స్ఫురణ కలిగితే చాలట సకల బంధమును విడిపోతాయి అంతే ఎరుక అనేది విడిపోదు ఏ రీతిగా హరిని స్వప్నం నగన్న కరి ఈ పద్ధతి విని నన్ తిరిగి రాని ఆ మహానుభావుడు ఎరుక ఎలా లేదో నిర్ధా నిర్దాక్షిణ్యంగా నిస్సంశయంగా ఎనికేం దయ లేదండి అంటుంటారు చాలామంది చాలామంది నాకు ఇచ్చే సర్టిఫికేట్ అనమాట ఎనకి దయా దాక్షిణ్యాలు లేవండి కర్కశ హృదయాడు రాతి వంటి వాడండి ఎందుకని అంటే కష్టపెట్టైనా సరే జ్ఞానం నేర్పాలి అది గురువు పద్ధతి కష్టపడతాడని అయ్యో పిల్లవాడే అనుకుంటే వాడికి విద్య రాదు కష్టపడాలి పడితేనే ఆ విద్య యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా మల్సాలి మలసాలి మలిచేటప్పుడు శిలకి నొప్పి తగలదా అంటే మరి అది విగ్రహం అవ్వాలంటే పూజలు అందుకోవాలి అంటే దాన్ని జాగ్రత్తగా మలచాల్సిందే కష్టపెట్టాల్సిందే ఇనప బతిమిలాడితే దానిలో తుప్పు పోతుందే పోదు కదా ఏం చేయాలి పడుకుపోయి అయెండము అయ్యేటట్టుగా నిప్పులో పడేయాలి పడేస్తే దాని మాలిన్యం అంతా పోతుంది నేను చెయ్యక్కర్లా వినప్ప ముందుని దాన్ని ఏదైనా మనం బాగు చేయాలంటే ముందు దాన్ని తుప్పు వదలబడాలి తుప్పు వదలపడాలంటే ఏం చేయాలి దాన్ని పట్టుకుపోయి ఆ అగ్నిలో ఆ మంటలకి దాని తుప్పు దాని మాలిన్యం అంతా పోతుంది ఇనుమే కాదు బంగారం అయినా అంతే పోవాలంటే పుటం పెట్టాల్సిందే తప్పక వేదనాభరితమైనటువంటి జీవనంలో నుంచి ప్రయాణం చేయవలసిందే కానీ సాక్షిగా ఉండాలి అభిమానరహితంగా ఉండాలి తురియాన్ని లక్ష్యంగా స్వీకరించాలి తుర్యాతీతాన్ని లక్ష్యాలి ఆ రీతిగా అటువంటి మార్గదర్శనం చేసే గురువుని ఎంపిక చేసుకోవాలి అటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో ఉండాలి అటువంటి గురువు యొక్క స్ఫూర్తిలో ఉండాలి అటువంటి గురువుకి పరిచర్య చేయాలి ఎందువల్ల ఈ పద్ధతి విని నరుక ఎలా లేదు అనేది అతను గట్టిగా చెప్తాడు ఎరుకని ఏ ఏ కోశాన ఏ క్షణాన ఏ అంశాన అది గట్టిపడేటట్లుగా చూడడం ప్రతి ఒక్కరికి వాడు చెప్పిన దాన్ని బట్టి వాడికి ఏ రీతిగా ఎరుక గట్టిపడుతుందో గమనించి దాన్ని బద్దలు కొట్టే పనిలో ఉంటాడు దుఃఖమే కలగవచ్చు కాక వాడికి అయితే అయినంత మాత్రాన డాక్టర్ వైద్యం చేయడం ఆపేస్తాడా వాడికి శాశ్వత నివారణ అవ్వాలి అంటే తాత్కాలిక దుఃఖం ప్రాప్తించినా సరే వైద్యం చేయవలసిందే లేకపోతే ఆ నివారణ కాబట్టి జ్ఞాన మార్గం చాలా కఠినంగా ఉన్నట్టు కనబడుతుంది కటుగా ఉన్నట్టు కనబడుతుంది అత్యంత సూక్ష్మమైనదిగా కనబడుతుంది కాబట్టి జ్ఞానమార్గానికి సంబంధించిన గురువులు అందరి వలే ముచ్చట్లాడేటటువంటి వారు కాదు వీళ్ళతో ప్రవర్తించడం చాలా కష్టం షిరిడి సాయిబాబా అత్యంత కఠినంగా ఉండేవారు కోపోద్రిక్తతో ఉండేవారు ఉన్నట్లు ఉండేవారు వారి దగ్గరికి ఎవరు వెళ్ళే అడిగేయడానికి సాహసించేవారు గెట్అట్ అనేవారు అనమాట గెంటిసేవారు ఎందుకని పోయిన కదార్థంలో చెప్పారు గెంటివేయు ఆ లక్షణం నీలో బలపడాలి ఏ క్షణానైనా సరే మృత్యువు రావచ్చు అయితే మృత్యు వస్తే నాకేమిటి అవుతుంది అది ఒక దేవతే ఇంద్రియాధిష్టాన దేవత ఆహ్వానిస్తాను నాకేం అభ్యంతరం లేదు అది కూడా ఈశ్వర ప్రతిబింబం ఆహ్వానిస్తాను నాకేం పర్వాలేదు నేను శాశ్వతుడు ఈ జనన మరణాలతో నాకేం సంబంధం లేదు ఎట్టి బంధము లేనివాడను ఎట్టి సంబంధము లేనివాడను అనే నిర్ణయాత్మక స్థితిలో ఉండి మృత్యువును సమర్థుడై ఉంటాడు కాబట్టి రెండు పద్ధతులట ఎప్పుడూ కూడా అందుకని కరి ఈ పద్ధతి విని కృష్ణ మార్గంలో ఎలా ఉంటుందటంటే ఈ ఊడవంతా ఉండదు నీకేది సౌకర్యంగా ఉంటుందో నీకేది సులభంగా ఉంటుందో నీకేది సుఖంగా ఉంటుందో అదే చేయమంటాడు ఏమంటే ఎగరే బాకేవి దూకేవి ఈదేవి అన్నింటినీ తినేసేయమంటారా అండి అంతా ఈశ్వర సృష్టి నీ కోసమే సృష్టించాడు అన్నీ నీ అనుభవం కోసమే సృష్టించాడు రోజు పదహారు రకాల నవకాయ పిండి వంటలన్నీ వేస్తూ అంటాడు ఎందుకని భోగిని బలపరుస్తాడు కృష్ణ మార్గంలో యోగిని కాదు యోగం అంటే శుక్ల మార్గం జ్ఞానం అంటే శుక్ల మార్గం కాబట్టి జాగ్రత్తగా గమనించాలన్నమాట ఏ మార్గంలో వెళుతున్నాం ఎరుక గట్టి పడుతుందా ఎరుక లేనెరుకగా విడిపడుతుందా అనేది గమనించుకోవాలి ఏ గురువును ఆశ్రయించినా ఏ బోధను ఆశ్రయించినా ఏ ప్రవచనాన్ని విన్నా ఏ శాస్త్రాన్ని చదివినా ఏ మార్గాన జీవించినా హరినీ స్వప్నమోగన్న కరీ మృగీనట్లౌ పద్ధతి వినినన్ తిరిగిణీ పద్ధతి కనినన్ హరి ఓ శ్రీ గురుభ్యో నమీ ఓ నమద పూర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా సహనోనక్తు సహర్యం కరవై తేజస్వి నావీ తమస్ మా ఓ శా శాంత శాంత స్వరు నిజగురు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ